వార్తలు నల్లధనం సమస్యపై బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి నివేదికపై సుప్రీంకోర్టు కోర్టు రోజు విచారణ జరుపుతుంది ప్రత్యేక పరిశోధనా బృందం సిట్ కూడా తాజా పరిస్థితిపై ఒక నిపేదికను దాఖలు చేసే అవకాశముంది భూసేకరణ బిల్లును ప్రభుత్వం ఈ రోజు పార్లమెంటు ఉభయ కమిటీకి పంపనుంది జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా దీర్ఘకాలం పనిచేసిన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ కాలం నిన్న ముగిసింది ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా సన్ హైదరాబాద్ జట్టు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టును ఐదు పరుగుల తేడాతో ఓడించింది కాగా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఈ రోజు రాయపూర్లో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది నల్లధనం సమస్యపై బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి నిపేదికపై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరుపుతుంది ప్రత్యేక పరిశోధనా బృందం సిట్టు కూడా తాజా పరిస్థితిపై ఒక నివేదికను దాఖలు చేసే అవకాశం ఉంది ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా అమితాబ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు చేపట్టనున్నట్లు నిన్న ప్రకటించింది బీజేపీ నాయకుడు తన నిపేదికలో నల్లధనాన్ని వెనక్కు తెచ్చేందుకు కొన్ని చర్యలను సూచించారు అంతకుముందు సుప్రీంకోర్టు నల్లధనంపై దర్యాప్తుపై తాజా పరిస్థితిని వివరిస్తూ ఈ రోజులోగా నివేదిక దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి ఎంబీ షా నాయకత్వంలోని సిటును ఆదేశించింది దీనికి ముందు నల్లధనం సమస్యపై రెండు పేల ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది రామ్జక్ మలానీ విదేశాలలోని బ్యాంకుల్లో అక్రమంగా దాచిన నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు చేసిన సూచనలను పరిగణించాలని కూడా సుప్రీంకోర్టు సిట్టును ఆదేశించింది పెల్లడించని విదేశీ ఆదాయం ఆస్తుల బిల్లు రెండు పేల పదిహేనును లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది విదేశీ ఆదాయాన్ని పెల్లడించని వారిపై చట్టపరమైన చర్యల కోసం ఈ బిల్లును ఉద్దేశించారు విదేశీ ఆదాయంపై చెల్లించవలసిన పన్నును ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చెల్లించకుండా ఉన్నట్లు రుజువైతే వారికి మూడు నుంచి పది సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు భారతదేశంలో నివసిస్తూ తమ విదేశీ ఆస్తులను ఆదాయాన్ని వెల్లడించని వ్యక్తులపై ఈ కొత్త చట్టాన్ని అమలు చేస్తారు ఈ బిల్లుపై నిన్న లోక్సభలో జరిగిన చర్చకు కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చెబుతూ విదేశాల్లో నల్లధనం కలిగి ఉన్న క్రిమినల్ చర్యలతో పాటు నూట పన్ను జరిమానా విధించేందుకు ఈ చట్టం ద్వారా అవకాశం ఉందని చెప్పారు భూ బిల్లును ప్రభుత్వం ఈ రోజు పార్లమెంటు ఉభయ సంయుక్త కమిటీకి పంపనుంది ఈ బిల్లు పరిశీలన కోసం ముప్పై మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వార్తలందాయి ఈ బిల్లు రైతు వ్యతిరేకమైనదని ప్రతిపకాలు పదే పదే అడ్డుపడుతూనే ఉన్నాయి దీంతో రాజ్యసభలో మైనారిటీలో ఉన్న అధికార ఈ బిల్లు ఆమోదంపై సందేహంతో ఉంది గత వారం లోక్సభ ఆమోదం పొందిన వస్తు సేవ పన్ను బిల్లును కూడా రాజ్యసభ సెలెక్టు కమిటీకి పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ పార్టీ పట్టుపడుతూ ఉండగా ఏఐఏడిఎంకే మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది జమ్మూ కాశ్మీర్లో దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై ఒక గస్తీ బృందంపై గుర్తు తెలియని తీవ్రవాదులు చేసిన దాడిలో ఒక అధికారితో సహా ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది హతులయ్యారు శ్రీనగర్ నుంచి దాదాపు నలబై కిలోమీటర్ల దూరంలో హల్ముల్లా వద్ద రోడ్డును తెరిచే సీఆర్పీఎఫ్ బృందంపై తీవ్రవాదులు మెరుపుదాడి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తీవ్రవాదులు భారీగా కాల్పులు జరిపినట్లు వార్తలందాయి తీవ్రంగా గాయపడిన ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది అక్కడికక్కడే చనిపోయారు చనిపోయిన సీఆర్పీఎఫ్ సిబ్బంది ఒకరి నుంచి తీవ్రవాదులు సర్వీసు రైఫిల్ను తీసుకుపోయారు ఈ దాడికి తమదే బాధ్యత అని ఏ తీవ్రవాద సంస్థ ఇంతవరకు ప్రకటించలేదు ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం ఉత్తర్ప్రదేశ్ బెహరిచ్ జిల్లాలో లష్కరే తోయిబా నుంచి చెందిన ఒక కీలక కార్యకర్తను అరెస్టు చేసింది నిషిద్ద ఇయన్ మొజాహిద్దీన్ కోసం కూడా ఆ కార్యకర్త పనిచేశాడు గత పదిహేనేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నలబై తొమ్మిదేళ్ల ఇర్ఫాన్ అహ్మద్ ఎలియాస్ పప్పును గురువారం నాడు అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు నిన్న కొత్త ఢిల్లీలో చెప్పారు అసేక ప్రేణుళ్ల కేసులకు సంబంధించి ఇర్ఫాన్ అహ్మద్పై ఆరోపణలున్నా యి భారతీయ యోకులను నియమించి వారికి ఆయుధాలు మందుగుండు సామాగ్రి వాడకంలో ఐఈడీల తయారీలో శిక్షణ ఇచ్చేందుకు గాను వారిని పాకిస్తాన్కు పంపే పనిని కూడా ఇర్ఫాన్కు అప్పగించారు అంతకు భారత్ వ్యాప్తంగా అసేక రైళ్లలో వరుసగా బాంబు ప్రేణులలో పాల్గొన్నాడన్న ఆరోపణలపై కూడా అరెస్టైన తీవ్రవాది జలీస్ అన్సారీతో పాటు పంతొమ్మిది జనవరిలో సీబీఐ ఇర్ఫాన్ ను కూడా అరెస్టు చేసింది రెండు పేల ఒకటిలో బెహరిచ్లో తన సోదరుని వివాహానికి హాజరయ్యేందుకు ఇర్ఫాన్కు పేరోలు ఇచ్చారు కానీ అతను తప్పించుకుపోయాడు అప్పటి నుండి ఈ ఎల్ఈటి కార్యకర్త తప్పించుకు తిరుగుతున్నాడని ఆ అధికారి తెలియజేశారు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా అత్యధిక కాలం పనిచేసిన న్యాయమూర్తి కెజీ బాలకృష్ణన్ పదవీ నిన్న ముగిసింది ఆయన స్థానంలో ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది NHRC సభ్యుడు న్యాయమూర్తి సిరియాన్ జోసెఫ్ కొత్త చైర్మన్గా నియామకం అయ్యే వరకు కమిషన్ చైర్మన్గా వ్యవహరించేందుకు రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ అనుమతి ఇచ్చినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది ఎన్హెచ్ఆర్సీకి ఆరవ అత్యధిక కాలం చైర్మన్గా పనిచేసిన న్యాయమూర్తి బాలకృష్ణన్ తమ పదవీ కాలం నిన్న పదవీ విరమణ చేశారు భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన బాలకృష్ణన్ రెండు పేల పది జూన్ ఏడవ తేదీన కమిషన్ అధిపతిగా చేరారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తేల్చిన ఏఐఎడిఎంకే అధినేత్రి జె జయలలితకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు మోదీ జయలలితతో మాట్లాడుతూ తమ శుభాకాంక్షలు తెలిపినట్లు ఏఐఏడిఎంకే ప్రకటన ఒకటి తెలిపింది తనకు వ్యతిరేకంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె జయలలితను కర్ణాటక హైకోర్టు నిన్న నిర్దోషిగా తేల్చింది తెలిసిన ఆమె ఆదాయ వనరులకు సంబంధించి ఆమె కూడబెట్టిన ఆస్తుల శాతం కేవలం ఎనిమిది ఎక్కువని ప్రాజిక్యూషన్ వాదించినట్లు ఎక్కువ కాదని న్యాయస్థానం నిర్దారణకు వచ్చింది ఆమే మరో ముగ్గురు అప్పీళ్లపై విచారణను పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించిన మూడు మాసాల గడువుకు కేవలం ఒక రోజు ముందుగా న్యాయమూర్తి సిఆర్ కుమారస్వామితో కూడిన ఏక ధర్మాసనం తీర్పును ప్రకటించింది ఈ కేసులో శిక్షలు పడ్డ మరో ముగ్గురు దాఖలు చేసిన అప్పీలుపై ఈ తీర్పు వచ్చింది నైరుతి రుతుపవనాలు వచ్చే నెల పదవ తేదీన ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్ర సాహు భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీన తరువాత మాత్రమే రుతుపవనాల కదలిక స్పష్టమైన సమాచారం అందగలదని తెలిపారు కాగా దక్షిణ ఒడిశా జిల్లాల్లో ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడవ తేదీల మధ్య వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు ఐపీఎల్ క్రికెట్లో సన్ హైదరాబాద్ జట్టు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టును ఐదు పరుగుల తేడాతో ఓడించింది హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గత రాత్రి నూట ఎనబై ఆరు పరుగులను సాధించాల్సిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట పరుగులు మాత్రమే చేయగలిగింది పంజాబ్ను విజయానికి చేరువ చేసేందుకు కేవలం నలబై బంతులలో ఎనబై పరుగులు చేసి డేవిడ్ మిల్లర్ అవుట్ కాకుండా నిలిచారు అయితే కేవలం ఐదు పరుగులు తక్కువయ్యాయి అంతకుముందు టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి నూట ఎనబై ఐదు పరుగులు చేసింది కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ యాబై బంతులలో ఎనబై పరుగులు చేశారు సన్ రైజర్స్ తరఫున మోయిసెస్ హెండ్రిక్స్ మూడు వికెట్లు తీసుకుని అత్యంత విజయవంతమైన బౌలర్గా నిలిచారు పన్నెండు మ్యాచ్ల నుంచి పద్నాలుగు పాయింట్లతో సన్ రైజర్స్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది 12 మ్యాచ్లలో పదిహేను పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి స్థానంలో నిలువగా కోల్కతా నైట్ రైడర్స్ పన్నెండు మ్యాచ్లలో పదిహేను పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు రాయ్పూర్లో జరిగే మ్యాచ్లు ఢిల్లీ డైర్ డెవెల్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది అజ్ఞాతంలో ఉన్న దావుద్ ఇబ్రాహీంను ప్రభుత్వం ఎలాగైనా భారత్కు తీసుకువస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు ఆయన నిన్న ఈ విషయమై లోక్సభలో ఒక ప్రకటన చేస్తూ ముంబాయిలో పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన వరుస బాంబు ప్రేలుళ్ల కేసులలో దావూద్ ప్రధాన నిందితుడని పేర్కొన్నారు దావూద్ ఇబ్రాహిం పాకిస్థాన్లోనే ఉన్నట్లు ప్రభుత్వం వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందని ఆయన అన్నారు ధ్రువపత్రాలతో పాటు ఇతర ఆధారాలను పాకిస్థాన్కు సమర్పించినప్పటికీ దావూద్ ను అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పాకిస్థాన్ విఫలమైందని హోంమంత్రి వివరించారు కాగా దావూద్ ఇబ్రాహీం పాకిస్థాన్లో ఉన్నాడన్న విషయాన్ని భారత్లో పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిద్ ఖండించారు నల్లధనం సమస్యపై బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి నిపేదికపై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరుపుతుంది ప్రత్యేక పరిశోధనా బృందం సిట్టు కూడా తాజా పరిస్థితిపై ఒక నిపేదికను దాఖలు చేసే అవకాశం ఉంది భూ బిల్లును ప్రభుత్వం ఈ రోజు పార్లమెంటు సంయుక్త కమిటీకి పంపనుంది జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా దీర్ఘకాలం పనిచేసిన న్యాయమూర్తి కెజీ బాలకృష్ణన్ పదవీ కాలం నిన్న ముగిసింది ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా సన్ హైదరాబాద్ జట్టు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టును ఐదు పరుగుల తేడాతో ఓడించింది కాగా ఢిల్లీ డేర్ డెవల్స్ జట్టు ఈ రోజు రాయపూర్లో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడుతుంది